सनातन भारतीय संस्कृति आध्यात्मिकत अलंके प्रसंग मालिका वक भाववीचिका సారి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి భాగంలో కొంచెం మలుపు తిరిగిపోతోంది మన భారతీయం ఈనాటి వరకు భారతీయ సంస్కృతి యొక్క విశేషాలు వేదాలు భగవద్గీత ఆదిశంకరుల వారు భారతీయ ఆధ్యాత్మ చరిత్రకు అందించిన మణిమాణిక్యాల గురించి వివిధ ఉపన్యాసాల రూపంలో విని తెలుసుకున్నాం ఈనాడు వచ్చేవారం మనం కొంచెం ఉత్సుకతను లేకెత్తించే అంశం గురించి తెలుసుకోబోతున్నాం వ్యక్తిత్వ వికాసం అనగా ప్రస్తుతం అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే టాపిక్ ను ఏనాడో మన భారతీయ వాగ్గేయకారులు తమ రచనల ద్వారా పండితులు యోగులు తమ నీతి శతకాల ద్వారా తెలియజేశారు ఈ విషయాలు మనతో రెండు భాగాల్లో శ్రీ చల్లారామఫణి గారు పంచుకుంటారు వృత్తిరీత్యా వీరు హెచ్ఆర్ జర్నలిస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా తమ సేవలను అందిస్తున్నారు మంచి వక్త గాయకుడు అయిన శ్రీ చెల్లారామఫిణి గారు ఈ అందమైన అంశంపై మనతో మాట్లాడున్నారు ఇక ఆలస్యం చేయకుండా రామఫణిగారు ఈ వ్యక్తిత్వ వికాసం గురించి భారతీయ సంస్కృతిలో ఏ విధంగా పేర్కొనబడి ఉందో తెలుపుగా విందామా మందస్మితముఖా భోజుణావ మధురాభాషదయా పర భవాత్సల్యజల పరమాన విగ్రహం పూర్ణనందం ప్రన్నస్ నిర్మల జానసిద్ధే ఆకుకోవృక్షమాకలపడునేము ఇద తనూపత్రమర్పింతు స్వామి పూలు గిల్లిన లతల్ వ్రాలి వ్రేలాడునో ఇదే మనఃపుష్పమర్పింతు స్వామి ఫలము తుంచిన రామ చిలుకేమి పలుకునో ఇదే కర్మ ఫలము నర్పింతు స్వామి తోయంబు గునది కాయంబు ఇదే బాష్పతోయమర్పింతు స్వామి రేడియో సాయి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మలకు సవినయంగా నమస్కరిస్తూ నాలుగు మాటలు ఈరోజు ముచ్చరించుకుందామని భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా గేయ సాహిత్యం వాగ్గేయకారులు సృష్టించిన సాహిత్యం శతక సాహ వేదాలు ఉపనిషత్తులు తదితర అంతా కూడా మనకి వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఏనాడైతే ఆధునిక పాశ్చాత్య పోకడలకు స్పూర్తి మన విలువలన్నీ పతనమైపోవడం ప్రారంభమైందో అప్పుడే మన సంగీత సాహిత్య సాంస్కృతిక వైభవం అంతా కూడా పతనం కావడం ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని గురువుగా ప్రాచీన కాలం నుంచి సంభావించడం మనకి తెలుసు ఎందరో గురువులు మన భారతదేశాన్ని గురుస్థానంలో నిలబెట్టడానికి కారణభూతులయ్యారు అటువంటి సద్గురువుల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒకరనడంలో ఎటువంటి సందేహం లేదు స్వామివారు స్వయంగా సృష్టించిన సాహిత్యం కూడా వారి సంభాషణలు ఉపన్యాసాల్లో కూడా ప్రతి వ్యక్తిత్వ వికాసాన్నే స్వామివారు పునరుద్ఘాటించేవారు వ్యక్తి వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు మనిషి మరలితేనే గాని మనిషి చూపు మరలితేనే గాని వారిలో పరివర్తన రాదని స్వామి ప్రతిక్షణం తమ బోధనలో మనకు చెప్పేవారు ఈ నేపథ్యంలో ఈరోజు భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా శతక సాహిత్యం సाहिच్చ్, అన్నమాచార్య సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం గురించి ఎటువంటి బోధనలు బోధలు మనకు ఆయా కవులు తమ అద్భుతమైన భావధారతో అందించారో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణులని మనకి కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు విద్యార్థులకు వాళ్లు వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తూ ఉంటారు ఆ వ్యక్తిత్వ వికాసం కేవలం వాళ్ల జీవనోపాధికి పరిమితమైంది సాధారణంగా వాళ్ళ ఇట్ ఈస్ జస్ట్ లిమిటెడ్ టు దేర్ లైవ్లీహుడ్ వ్యక్తిత్వ వికాసానికి లైవ్లీహుడ్ కి సంబంధం లేదు అసలు నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే మన స్వామి బోధించేది నిజమైన వ్యక్తిత్వ వికాసం అలాగే వ్యక్తిత్వ వికాస పురుషుడు అనగానే మనకి భారతదేశంలో గుర్తుకొచ్చేది అఖండ మేధా సంపత్తితో గురువులను పూజించిన సంభావించిన శ్రీ రామకృష్ణ పరమహంస వారి శిష్యోత్తముడు స్వామి వివేకానంద స్వామివారు కూడా ఎన్నో సార్లు స్వామి వివేకానంద బోధనలను కూడా తమ సంభాషణల్లో ప్రవచనాల్లో ఉటగించేవారు స్వామి వివేకానంద నాకు ఒక వంద మంది యువకుల్ని ఇవ్వండి ధైర్యం శక్తి స్పూర్తి భావన భాషణ వినయం ఇటువంటి లక్షణాలు కలిగిన యువకులను నాకు వంద మందినివ్వండి ఈ ప్రపంచాన్ని మార్చేస్తానంటారు స్వామి వివేకానంద విద్యా దాతి వినయం మనం ఎంత జ్ఞానాన్ని మనం సముపార్జించుకుంటామో అంతే వినయంగా ఉండాలి విద్వానేవ జానాతి విద్వజ్జన పరిశ్రమం విద్వాంసుడైన వారికే విద్వాంసుడు జీవితంలో ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది ఎంత పరిశ్రమ చేసి వారు తమ జ్ఞానాన్ని సోపార్జించుకున్నారో ఎంతమంది గొప్పవాళ్లను విని చదివి జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని నలుగురికి చెప్పాలనే తపనతో మన ఋషులు మన పూర్వీకులు మన పెద్దలు శతక సాహిత్యకర్తలు గాని వాగ్గేయకారులు గాని వేదాలు ఉపనిషత్తులు ఇటువంటివి అనూచానంగా వాటిని మనకి అందించిన మహానుభావులు గాని వాటిని మనకి సంపూర్ణంగా వ్యక్తిత్వ వికాస సాహిత్య విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు ఇట్స్ అన్సైక్లోపీడియా ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్స్ నాట్ జస్ట్ పర్స్ డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ నౌ ఇన్ ద మార్కెట్ by the so-called personality development trainers is just limited to పర్స్ development. ఐ ఆల్వేస్ యూస్ టు ఆస్ మై స్టూడెంట్స్ ఎప్పుడు మా విద్యార్థిని అడుగుతుంటాను పర్సనల్ డెవలప్మెంట్ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంట లేదు సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు అంటే వాళ్ళ ఉద్దేశం లేదు సార్ మంచి ఉద్యోగం వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి రైట్ మంచి ఉద్యోగం వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా స్వామి బోధించేవారు కానీ అది మొట్టమొదట వినయంతో వస్తుంది మీరు ఎంత జ్ఞానం సముపార్జించుకుంటే అంత అంటే మన జ్ఞానం యొక్క లక్ష్యం ధనం కాదు జ్ఞాన ధనం యొక్క లక్ష్యం మామూలు మన కరెన్సీ ధనం కాదు జ్ఞానధనం యొక్క లక్ష్యం భావితరాలకు దాన్ని అందించడం మనకు ఏదైనా సరే షేర్ వెల్ కేర్ వెల్ ఫేర్ వెల్ అంటారు యూ టు షేర్ వెల్ నలుగురితో మనకున్న మన దగ్గర ధనం లేకపోవచ్చు జ్ఞానధనం ఉండొచ్చు కదా ఎవరి దగ్గరైనా ఉంటే అది పంచుకోవాలి నలుగురితోటి కేర్ వెల్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటి మనిషి గురించి జాగ్రత్త తీసుకోవాలి పట్టించుకోవాలి కన్సర్న్ కన్సర్న్ ఫర్ ఆల్ కన్సర్న్ ఫర్ హ్యూమానిటీ కన్సర్న్ ఫర్ ద పీపుల్ అరౌండ్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియన్ జాతి వర్ణ వర్గ కుల మత భేదాలు లేకుండా సాటి మనిషిని ప్రేమించడం అనేది స్వామివారు మనకు నేర్పిన అద్భుతమైన వ్యక్తిత్వ వికాస సూత్రం ఇందులో భాగంగా నేను వ్యక్తిగతంగా పద్మశ్రీ శోభరాజు గారి దగ్గర నేర్చుకోవడం వలన కొన్నాళ్ల పాటు అన్నమాచార్య కీర్తనలు వారి అన్నమయ్య వారి రచనలతో స్ఫూర్తి పొంది మా గురువు కీర్తనలు శోభారాజు గారి కీర్తనలు నిరంతరం వింటూ ఉండడం వలన కొంచెం సాహిత్య దృష్టి కూడా దృక్కోణం కూడా ఉండటం వలన ఈ వ్యక్తిత్వ వికాసం అంటూ నేను కూడా ఉపన్యాసాలు ఇచ్చే అదృష్టం కలగడం వలన ఆ దృష్టికోణంలో మన సాహిత్యంలో ఎటువంటి వ్యక్తిత్వ వికాసం ఉంది మనం ఎటువంటి వ్యక్తిత్వ వికాసం వైపు వెళ్లాలి స్వామి లాంటి వారు మనకి ఎటువంటి ఏది వ్యక్తిత్వ వికాసం వ్యక్తి వికాసం వ్యక్తిత్వ వికాసం వైపు ఎలా మరలాలి మనం దేని గురించి మనం బాగా ఆలోచించాలి ఏది ఆచరణలో పెట్టాలి వ్యక్తి వికాసం ఈజ్ లిమిటెడ్ టు ఇట్ ఈస్ సెల్ఫిష్ స్వార్థంతో కూడేది నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అందరు నేను నా వాళ్లు నా కిత్తెన్ కింద అందరూ బాగుండాలి బాగుంటే చాలు కరెక్ట్ నువ్వు బాగుంటే ప్రపంచం బాగుంటుంది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బాగా రెగ్యులర్ గా కట్టావనుకో ప్రపంచం బాగుంటుంది బట్ కట్టలేదనుకో ప్రపంచం తలకిందులు అంటే ఇట్స్ ఆల్ అవర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ లిమిటెడ్ టు ఎర్నింగ్ సమ్ మనీ జస్ట్ పీపుల్ ఆర్ మనీ మైండెడ్ బట్ అది కాదు వ్యక్తిత్వ వికాసం అంటే ఇట్స్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేది నిరంతరం స్వామి తన బోధన ద్వారా మనకి బోధించేవారు ఎప్పుడు మనిషి ఎలా నడుచుకుంటే మనకి వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది దేని నిజమైన వ్యక్తిత్వం అంటారు ఏది ధర్మం ఏది న్యాయం ఈ విధమైనవన్నీ కూడా మనకి ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి మనం ఒక అన్నమాచార కీర్తన ఉటంకించుకుని దీని గురించి చెప్పుకుందాం నీతితో నడచితేను నిగులేదు జాతి తప్పకుండితేను చలమే ఫలము నీతితో నడచితేను నిగులేదు జాతి తప్పకుండితేను చలమే ఫలము నీతితో నడిచితేను నెలేదు అంటారు నీతి వాట్ ఈజ్ మోరల్ ఫస్ట్ మనకి బేసిక్స్ మౌలికమైన విషయాలు మౌలిక దృష్టికోణం అంటారు కవివరేణ్యులు డాక్టర్ సి నారాయణ గారు మౌలిక విషయాల్లో నీకు పట్టు లేకపోతే నువ్వు అక్కడి నుంచి ఎక్కడెక్తావు నువ్వు ఎక్కే మెట్టు మొదటిదే గట్టిగా లేకపోతే ఇంకా పైన మెట్లన్నీ ఎలా ఎక్కుతాం మనం నీతితో నడవాలి ఏది నీతి ఏది మొరాలిటీ సాటి మనిషికి సాయం చేసే సద్గుణం ఉండటమే నీతి అప్పుడు మనకి దుఃఖం ఉండదు నెగలేదు అంటే ఎంతో గొప్ప మాట ఇవన్నీ కూడా అన్నమాచారులు వారు నెగ్గులు ఈ రోజుల్లో అటువంటి మాటలు ఎవరు వాడరు రాసేవాళ్ళు కూడా వాడరు అంటే తెలియదు రైట్ నెగులేదు దుఃఖం ఉండదు నెగ్లేదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది దుఃఖం మదర్ తెరసా గాని స్వామివారు గాని ఎందరో స్వామి వివేకానంద గాని సాటి మనిషికి సాయం చేయడానికే తమ జీవితాన్ని అంకితం చేశారు వాళ్లు వాళ్లకు కలిగిన దివ్య స్పూర్తితో వాళ్లకు లభించిన గురువులతో భారతీయ సంస్కృతి ప్రాభవ వైభవ స్పూర్తితో ఇక్కడ దుఃఖం విపరీతంగా ఉంది ఎప్పుడు పోతుంది ఆ దుఃఖం నీతిగా నడుచుకుంటే పోతుంది ధర్మంగా నడుచుకుంటే పోతుంది ఏది నీతి ఏది ధర్మం ఒకటే మనకు సాహిత్యంలో చెప్పింది రామాయణమంతా ధర్మమే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు సింపుల్ రాముడు మూర్తిభవించిన ధర్మమూర్తి ఆ రాముడు ఎటువంటి లక్షణాలు ఎటువంటి ప్రవర్తన మనకి ఆదర్శంగా చూపించాడు అదే ధర్మం వేరే నిర్వచనాలు పూర్తిగా రామాయణం చదవడం అవన్నీ చదవడం ఎందుకు నవల చదివినట్టు చదివినా కూడా ఆచరణ ఆచరణకి ఆలోచనకి మధ్య ఉన్న గ్యాప్ వలనే మనుషులు జీవితంలో విఫలం చెందుతున్నారు ఈ రెండింటికి గ్యాప్ను ఎప్పుడైతే మనం మరింత దగ్గర చేశామో ఎప్పుడైతే ఆ గ్యాప్ ని పూడ్చామో ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పురుషులుగా రూపుదిద్దుకుని ఉపాధి సంపాదించుకోవడం అనేది అది పెద్ద సమస్య కానే కాదు జీవనోపాధి సంపాదించుకోవడం అనేది అది పెద్ద అద్భుతమైన మనం మనం నేర్చుకోలేని తీర్చలేని గొప్ప సమస్య కాదు భారతంలో నాకు ఒకటి గుర్తొస్తోంది యుద్దమంతా భీష్ముల వారు అంపశయ్య మీద పడుకుని ఉంటారు ధర్మరాజు పంచపాండవులు నలుగురు నలుగురు కూడా అందరూ కలిసి నలుగురు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు ఇంకా రాజ్యం పాలించాలి నీకు నువ్వేం పాలిస్తావు రాజ్యం నీకేం తెలుసు ధర్మం అంటాడు కృష్ణుడు అర్జునుడితో నా పేరే ధర్మరాజు అంటాడు అదే కదా నీతో ప్రాబ్లం నీ పేరే ధర్మరాజు కాని నీకు ఎంత ధర్మం తెలుసో ఏ విధంగా రాజ్యం పరిపాలించాలో నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావా చదువుకున్నావా నీకు తెలిసింది నీకు ధర్మం అనుకుంటున్నావు ఏది ధర్మం తాతపాదుల వారు భీష్ముల అంపశయ్య మీద ఆయన ఇచ్ఛామరణ శక్తి ఉన్న మహానుభావులు ఆయన ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి ఉండి ఆయన అప్పుడు మరణం చెందగల సమర్థులు నువ్వు వెళ్లి ఈ లోపు ఆయన దగ్గర మీరు ఐదుగురు వెళ్లి ఏది ధర్మం అని అడగండి వీళ్ళు వెళ్లి నినయంగా తాత మమ్మల్ని కృష్ణపరమాత్మ మా బావ పంపించాడు నాకు మాకు ధర్మం అంటే ఏమిటో మీ దగ్గర నేర్చుకోమన్నారు అంటే ధర్మం అంటే ఏమిటో ఆ మహానుభావుడు సాక్షాత్తు జగద్గురువు నేర్చుకోమని మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడా అని భీష్ముడు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోడి పోయి అప్పుడు ఒక ఒకటే మాట చెప్తారు ఆయన ఒరులేయవి ఒనరించిన నరవర ఓ రాజా అప్రియము తన మనం ఉనకు ఉనికి ఒరులకు తానవి ఒనరింపకుండుట పరమ పదము ధర్మపరాయణులకు వెళ్ళాలని అంటాడు డూ నాట్ డూ వన్ టు అదర్స్ వాట్ దే డూ టు నీతో ప్రవర్తించినట్టు నువ్వు వాళ్లతో ప్రవర్తించకు ముఖ్యంగా నువ్వు రాజువి నీ ప్రవర్తన ప్రజలతో పూర్తిగా ఈ చిన్న సూత్రం ఆధారంగానే ఉండాలి ప్రజలు నాతో ఇలా ప్రవర్తించారు ప్రజలు నేను రోడ్డు మీద నా మీద రాళ్లేశారు నేను నేను కూడా వాళ్ల మీద రాళ్లేస్తాను ఈ రిటార్టింగ్ స్టైల్ అనేది నువ్వు ఎప్పుడు ఏనాడూ కూడా ప్రవర్తించకూడదు ఈ విధంగా ప్రవర్తించకూడదు అనే అద్భుతమైన ధర్మసూత్రాన్ని భీష్ముడు ధర్మరాజరాజులకు చెప్తాడనమాట ఒలిసి తెలిసితే తనలోనే నాడు పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే పలుకులు మంచివైతే పగవారు చుట్టాలే చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు నీతితో నడచితేను నిగులేదు ఒలిసి గైకుంటేను ఒకరైనా తీపే అంటారు ఇష్టపడి తెలిసి అవును చేదుగానే ఉంటుంది ఉగాది పత్రి కానీ నేను తింటాను అది వగరుగా ఉన్నా కూడా మనకి ఇష్టం కాబట్టి తీపిగానే ఉంటుంది ఏ పనైనా ఇష్టంగా చేయాలి కష్టపడుతూ చేయకూడదు ఎప్పుడైతే మీరు ఇష్టంగా చేశారో ఒక పనిని అది ఆ దాని ఫలితం చేదుగా ఉన్నా కూడా మీకు తీపని అనిపిస్తుంది ఎందుకంటే యూ కెన్ వెయిట్ యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సివరెన్స్ మళ్లీ తీపి కోసం వెయిట్ చేసేంత పట్టుదల మీకు వస్తుంది తెలిసితే తనలోనే దేవుడు తెలిసితే తనలోనే దేవుడున్నట్టమి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటారు నాకనిపిస్తుంది అందరిలోనూ దేవుణ్ణి చూసిన స్వామి వీళ్ళ మీరందరూ కూడా దేవుళ్ళని పూజించి నానా రకాల గుళ్ళకి వెళ్లి అన్ని రకాల అన్ని రూపాల్లో ఉన్న ఒకే దేవుణ్ణి పూజించి రైట్ ఒకే దేవుణ్ణి పూజించి మీరు అందరినీ పూజించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు ఇంత అక్కర్లేదు ప్రేమించు సమానంగా అందరూ నువ్వెలా నిన్ను ప్రేమించుకుంటావో అదే విధంగా ఎదుటివారిని కూడా ప్రేమించు బైబిల్లో గాని ఖురాన్లో గాని ఏ మత గ్రంథంలో చెప్పింది కూడా ఇదే ప్రపంచం మొత్తాన్ని నీలాగా ప్రేమించు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని స్వామివారు చెప్పిన సూత్రం అది ప్రేమ సూత్రం పలుకులు మంచివైతే పగవారు చుట్టాలి అద్భుతమైన మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటారు వాడిని పలుకులు మంచివైతే పగవారు చుట్టాలి హౌ యు కమ్యూనికేట్ విత్ అదర్స్ నువ్వు ఎదుటి వాళ్లతో ఏ విధంగా మాట్లాడుతున్నావో వాడు కూడా నీతో అలాగే మాట్లాడతాడు నీ పలుకులు బాగుంటే మొత్తం పగవారు కూడా చుట్టాలవుతాడు శత్రువులు కూడా బంధువులు అయిపోతారట ఒక వాక్యంలో మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా చెప్పేశాడు అన్నమాచారు ఇఫ్ యూ యూజ్ కమ్యూనికేషన్ యాజ్ ఎ స్కిల్ ఇట్ విల్ థ్రిల్ అదర్వైజ్ ఇట్ విల్ కిల్ మాట మనిషిని పట్టిస్తుంది మాట మనిషికి చిరునామా రెండు అంశాలు భగవంతుడు మనిషికి చిరునామాగా తీర్చిదిద్దాడు మాట్లాడడం చక్కగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆత్మగతంగా మాట్లాడడం రెండు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడుతూ హాయిగా మాట్లాడు ప్రపంచంలోని బాధలన్నీ మనం మోస్తున్నావా ఏం మోయట్లేదు రైట్ ఏదో మన బాధలేవు మనవి మన పొట్టతిప్పలు మనవి ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు శంకరాచార్యులు వారు దానికోసం ఊరికే విసుక్కుంటూ చిరాకు పడుతూ అనవసరంగా ప్రపంచాన్ని మొత్తం తిట్టుకుంటూ నిన్ను నువ్వు ద్వేషించుకుంటూ అలా బతకడం ఎన్నాళ్ళు బతున్నావు అది పలుకులు మంచివైతే పగవారు చుట్టాలి అంటారు అన్నమాచారులు వారు చెను చీకటి అప్పుడు చీకటింట్లో కూడా వెలుగు చూడగలిగిన అద్భుతమైన సానుకూల దృక్పథం అలవరుతుందంటారు అన్నమాచార్యుల వారు నేరిచి బతికితేను నిధానము ఓరిచితే తన పంతం ఊరకేవచ్చు సారెకు నుంచితేను చట్టైనా కరగును మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రాభవాన్ని మొత్తం ఈ నాలుగు వాక్యాల్లో ఆయన కూరేసారు అనామాచారులు వారు నేర్చి బతికితేను నేనెల్లా నిధానము జాగరాజ స్వామి వారు కూడా తెలిసి రామచింతన తెలిసి రామచింతనతో ఏదైనా తెలిసి చెయ్యాలి రైట్ మనం ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం ప్రపంచమంతా ఇప్పుడు అజ్ఞానం బ్రహ్మ అంటూ వ్యాపించిపోయింది తెలిసి చెయ్యని పని చాలా ప్రమాదాన్ని కొని తెస్తుంది నేలల్లా నిధానము నేర్చి బతకాలి తెలివితో బతకాలి తెలుసుకుని బతకాలి ఉత్తర్ తెలుసుకుని నేర్చిదంటే నేర్పు నేర్పుగా బతకాలి నేర్పు అంటే మళ్ళీ టాలెంట్ కాదు టాక్టిక్స్ ఇవన్నీ కాదు ఇట్స్ నాట్ మ్యానిపులేటింగ్ పీపుల్ ఇట్స్ మోటివేటింగ్ పీపుల్ మేనేజింగ్ పీపుల్ టు గెట్ ఏ పాజిటివ్ రిజల్ట్ for the benefit of the society that is that is what swami did for many years during his lifetime swami chesina pani adbhuta karyam adi ee roju maniki swami chesina krushi mottham mana kollamundu adbhutanga prashanti nilayam la maniki kanipistondi ee roju daniki swami chesina karyam adi sareku nu tinchite nu chattaina karagunu chadulu chattumandlu antaru chattumand ante chatta ante banda chattumandalu antaru చట్టుబడలు అనేది అది అది ఒక రకమైన ఒక యూసేజ్ ఒక పదబంధం స్వామి వారు అంటారు ఇక్కడ అన్నమాచారులు వారు అంటారు సారేకును తించితే అగైన్ అండ్ అగైన్ యు రిపీట్ యువర్ ప్రేయర్ రిపీట్ అండ్ రిపీట్ సారె కును చల్లుచున్నాడు అంటారు అన్నమాచారుల అంటే అగైన్ అండ్ అగైన్ స్వామి ఒకసారి ప్రేమించి వదిలేయడం కాదు కన్సిస్టెంట్లీ ఒకసారి స్వామి అపార కరుణా దృష్టి మన మీద పడిందో మన ఇహపరాలు పరాలు వెళ్లిపోతాయి అంతకంటే ఏ మనిషికైనా కావాల్సిందేముంది ఇహము పరము తరించడమే కదా రైట్ అందుకని అన్నమాచాలను సారీ కొని తించితే నువ్వు ఒక రాయి పెట్టు గురుతత్వం తెలిసిన వాళ్ళు కూడా అదే అంటారు గురుతత్వం అవిజ్ఞాయ మూఢాస్తే చరితేజన గురుతత్వం తెలుసుకోలేక మూఢులైన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు శివే క్రుద్ధే గురుస్రాత గురవు క్రుద్ధే శివో శివుడి కోపం వస్తే పర్వాలేదు ఏం పర్వాలేదు శివుడు దానికి ఎవరైనా చెప్తారు దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు మనకి కానీ గురువుకి ఎప్పుడైతే కోపం వస్తుందో శివుడు కూడా రక్షించలేడు తస్మాత్ సర్వప్రయత్నేనా గురు ఆరాధనం కురు అందుకనే గురువుని సర్వ గురువుని ఇంప్రెస్ చేయడానికి ఈ ఒక్క జీవితం ఎందుకు మనకు భగవంతుడు ఇచ్చాడంటే గురువుని ఇంప్రెస్ చేయడానికి భగవంతుడు కూడా మనం ఇంప్రెస్ చేయడానికి ఆయన వెయిట్ చేయట్లేదు గురువు ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ అన్నమాచారులు వారు చెప్పేది అది ఆయన ప్రతి కీర్తనలో కూడా ఏదో విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి హింటిస్తూనే ఉంటారు సూచనప్రాయంగా తెలియజేస్తూనే ఉంటారు సారేకు నుంచితేను చట్టను ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లాడు మనం అది చేసాం ఇది చేసాం అది చేసాం ఇది చేసాం హడవాడి పడిపోతుంటాం ఎవడన్నా మన గురించి కొంచెం రాస్తే బాగుండు కొంచెం రాస్తే ఏదన్నా కొంచెం గొప్పవాడు అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందేమో అని మనం బాధపడిపోతుంటాం మామూలు మానవులు కానీ ఆయన ఊరికే గుట్టున ఉంటే ఊరికెల్లా నెక్కుడు నువ్వు గుట్టుగా ఉండు ఊరికే హడావుడు ఎందుకు నువ్వు గుట్టుగా ఉంటే విషయం తెలుస్తుంది అందరికీ జ్ఞానకిరణాలను ఎవరు ఆపగలడు ఎవరు ఆపలేరు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు నిజం నిజం కానీ జ్ఞానకిరణాలని జ్ఞాన సూర్యుణ్ణి జ్ఞాన భాను కూడా ఎవరు ఆపలేరు నువ్వు ఏ పల్లెలో ఉన్నా కూడా వెళ్లి వెళ్లి అక్కడికి వెళ్లి వాళ్ళు తెలుసుకోదగిన వాళ్లు తెలుసుకోదలిచిన వాళ్లు అక్కడికి వెళ్లి విద్య నేర్చుకుంటారు ఆసక్తి ఉన్నవాళ్లు ఎందరో మహాపండితులు మహాఋషులు సాధు పురుషులు సత్పురుషులు పీఠాధిపతులు అందరూ స్వామి సన్నిధికి వచ్చి బుద్దిగా ముసినేవాళ్లు ఆశ్చర్యమేస్తుంది మనకి ఇంతటి మహానుభావులు వచ్చి ప్రపంచాన్ని ఏలగల సమర్థులు వాళ్ళు కూడా స్వామి దగ్గరకు వచ్చి సామంతరాజుల్లా కూర్చునేవాళ్లు సాయి సామ్రాజ్యంలో ఎంతటి సామంతులే ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళైనా కూడా వాళ్లు కూడా సామంతులే స్వామి ముందు బుద్దిగా కూర్చుని స్వామి చెప్పేది విని వెళ్లేవాళ్ళు అపారమైన గౌరవం స్వామి తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం మానవజాతిని ఉద్దరించాలనే సమున్నత లక్ష్యం ఎవర్ని అడగలేదే స్వామి నాకు ప్రచారం ఏమంటే నేను చేస్తున్నాను ఎవరిని అడగలేదు స్వామి ప్రపంచమంతా వచ్చి స్వామి పాదాల ముందు మోకరెళ్లింది నూట దేశాల్లో స్వామి వైభవ ప్రాభవాలు వర్ధిలుతున్నాయంటే ఈ రోజు ప్రతి క్షణం స్వామిని తలుచుకొని దేశం లేదంటే నిజంగా ఆశ్చర్యం మనకి స్వామి ఈ ఉద్యమం ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పుట్టిన వాళ్ల మన తరం కూడా అప్పటి నుంచి చూస్తే చాలా ఆశ్చర్యం అందుకని ఆయన అంటాడు ఇదే ఇది ఈ వాక్యం గుర్తు ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లా అనికుడు రమణ భగవాన్ కూడా అదే అంటారు ఊరకే గుట్టుననుంటే అంటే తమిళంలో తాయి అని ఒక సత్పురుడున్నారు సాధు ఆయన మహానుభావులు ఆయన అంటారు ఆయనకి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు మురుగన్ అంటారు ఆయన అంటారు నాకు మోక్షం ఎలా వస్తుంది ముక్తి ఎలా వస్తుంది అని చెప్పి ఆయన్ని గురు శిష్య సంవాదం లాగా సాక్షాత్తు ఆయన సుబ్రహ్మణ్య మాట్లాడేవాడు నీ మోక్షాలు ముక్తి ఇవన్నీ ఎంత ఈజీగా రావు నాయన స్వామి సుమ్మ ఇర్ సొల్లాదే అన్నట్టు అంతే ఆయన ఒకటే మొక్క నోరు మూసుకుని ఓ పక్కన కూర్చు అన్నీ నీ దగ్గరకు వస్తాయి అంటే ఏం చేయక్కర్లేదా అంటే యూ షుడ్ ఆల్వేస్ ఫాలో ఇన్ లవ్ విత్ నిష్క్రియాపరత్వం అంటారు మనం ఏ పని పాట చేయకుండా పక్కన కూర్చుంటే మోక్షం వస్తుందా అంటే వస్తుంది అన్నట్టు వస్తుంది ఫలితాన్ని ఆశించకు మళ్లీ మనం భగవద్గీత దగ్గరికి వచ్చాం అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి మనం తప్పించుకోలేము అసలు ఎందుకంటే భారతీయ సాహిత్య ప్రాభవ వైభవాలు మన సంస్కృతి మొత్తం మీరు ఏ సైన్స్ అయినా తీసుకోండి అది మీకు భగవద్గీతలో కనిపిస్తుంది ఒకసారి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఒక విద్యార్థి వెళ్లి నాకు మేనేజ్మెంట్ లో సీటు కావాలన్నట్ట తప్పకుండా ఇస్తాను నీకు మేనేజ్మెంట్ లో సీటు కాకపోతే నువ్వు భగవద్గీత చదివా అన్నట్టు ఈ అబ్బాయి చాలా సిగ్గుబడిపేట భగవద్గీత లాంటి పోస్కారం మనం చదవాలంటే మనకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దాకా వచ్చేసాం అమెరికాలో ఇంకా ఐదు నిమిషాలు మనకి అడ్మిషన్ దొరుకుతుంది అనుకుని అతను అంటే నువ్వు భగవద్గీత చదవకపోతే నేను నీకు అడ్మిషన్ ఇవ్వను ఎందుకంటే మేము చదివిన మేనేజ్మెంట్ మీకు చెప్పబోయే మేనేజ్మెంట్ అంతా కూడా భారతదేశంలో ఉన్న భగవద్గీతలో ఎప్పుడో నీకు చేశారు కొన్ని వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు భగవద్గీత చదువు నీకు మేనేజ్మెంట్ డిగ్రీ ఈజీగా వస్తుందని ఇంటికి పంపించేశారు వాడికి సీట్ ఇవ్వకుండా ప్రపంచమంతా మన సాహిత్యం గురించి మనం సృష్టించిన భారతదేశం సృష్టించిన గ్రంథాల గురించి మహత్తరమైన కావ్యాల గురించి వేద సారాల గురించి ఉపనిషత్తు గురించి ఇలా మాట్లాడుకుంటే మనం వాటిని చదవడం పూర్తిగా ఏదైతే ప్రాచీనమో అవన్నీ తీసి పక్కన పెడుతున్నాం మంచి గతమున కొంచెమేనో అనుకుంటూ ఆ విధంగా కాకుండా నేటి యువతి యువకులు నేటి యువత ప్రాచీన సాహిత్యం చదివితే వాళ్ళకి వాళ్ళు ఏ చేసే ఏ పని అయినా చేసే ఏ సైన్స్ అయినా కూడా విమాన శాస్త్రం రసాయన శాస్త్రం సమస్తం ఇవన్నీ కూడా భగవద్గీతలోనే ఉన్నాయి చాలా మంది నవ్వుతారు ఇలా చెప్తే కాని తెలిసి చదవరు కదా తెలిసి లోనారసి అంటాడు భారతంలో లోనఅరసి అంటే లోన లోన ఉన్నది తెలుసుకోవాలి లోన ఏముంది మనం పై పైన పూతలన్నిటికీ మెరుగులకి మనం పడిపోతాం లోన తెలుసుకోవాలి లోన లోపల ఏముందో అది తెలుసుకుని బతకాలి అదే అంటాడు అన్నమాచారుల వారు ఈ కీర్తనలో ఊరకే గుట్టుననుంటే ఊరికెల్లా అని ఇప్పుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తాయిమన్న చెప్పిన విషయాన్ని అన్నమాచారుల వారు ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఆయన ఎప్పుడు చెప్పారు ఎప్పుడు ఎటువంటి అంటే సమన్వయం ఏ విధంగా మన చిన్న వాక్యమే ఊరకే గుట్టున గుట్టుగా ఉండాలి ఎందుకు ఊరికే హడావిడెందుకు పడతా ఉంటుంది అని మనం హడావిడి పడిపోతాం ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసే మనం ఇంత చేస్తాం మనం ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి పట్టించుకున్నాను మనం ఏం చేసాం మనకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో వాడికే చేసుకుంటే వాళ్ళ నిలుపౌను వేడుకతో నుండితే వెనకే ముందౌను వాడిక చేసుకుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆ పాల వాడికవాడు అనేది వాడికేంటి వాడికే అంటే అంటే వాడుకగా మనకి పోసేవాడు పాలవాడు వీడు కాకుండా వీడేంటి కొత్త వాళ్ళు ఉన్నాడు మన వాడి కూడా రాలేదని అనేవాడు మైండ్లో అంటే చిన్నప్పుడు అలా మాట్లాడుకునేవాళ్ళు పల్లెటూళ్ళలో వాడికి వాడి కన్సిస్టెంట్లీ వాడిక చేసుకుంటే వలపెల్లా నిలిపోవును కన్సిస్టెంట్ గా ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటే వలపు అంటే ప్రేమతత్వాన్ని ఇక్కడ మనం అర్థం చెప్పుకుంటే వలపల్లా నిలిపోవును నిలుస్తుంది అది మనమంత మనమందరం ఇవన్నీ మనం ప్రేమ అంటే ఏదో సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ లవ్ ఇస్ నాట్ ద లవ్ స్వామి ఆల్వేస్ టాట్ అజ్ అబౌట్ ఎటర్నల్ లవ్ ఏమీ ఆశించకుండా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కనపడ్డ ప్రతి మనిషిని ప్రేమించడమే నిజమైన ప్రేమ ఇప్పుడంతా ఆల్ రిలేషన్ ఆల్ బిజినెస్ రిలేషన్ ఎవరికైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాం మనం అవసరం లేకపోతే ఫోన్ చేయం కన్న తల్లికి కూడా అంతే అమ్మ నీది టాటా ఇండికమ్మ నాది టాటా కాదు నేను కూడా టాటా వేసుకున్న తర్వాత ఫోన్ చేస్తాను లేకపోతే ఇద్దరు మనకి కొంచెం రేటు పడుతుంది మనకి నీతో మాట్లాడుకుంటూ నాకు ఖర్చు అవుతుంది కన్న తల్లి కూడా మాట్లాడాలంటే అదే సేమ్ సిమ్ కార్డు ఉంటేనే మాట్లాడతాడు సేమ్ సిమ్ కార్డు ఉంటే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఎంత సేపు అయినా కూడా వెనకేంద లైఫ్ ఈజ్ అ సెలిబ్రేషన్ ఎవరైనా సరే స్వామి చెప్పింది అదే ఏ గురువులు ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్లు మనకి బోధించేది ఒకటి సర్వమత సామరస్యాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ప్రేమించమని ప్రతి మనిషిని ప్రేమించమని వేడుకతో నుండితే వెనకే ముందవును నీ వెనక్కి వెళ్లిపోయేవన్నీ కూడా నీకు ముందుకు ఎప్పుడు ఎవ్రీ మోమెంట్ యు ఎంజాయ్ లైఫ్ వేడుకగా వేడుక అంటే సెలబ్రేషన్ సంబరాలు Life is a celebration. You enjoy every moment. You can't do anything, you can't do anything, you can't do anything. It is not in your new one. You can't do anything. You can't do anything. You can't do anything. There is always a problem. For every problem there is a solution. That's why don't worry, be happy. Simple as to say, if you want right? to say, if you want to say, you want to say, that's why it is very important ఎప్పుడౌతుంది వేడుకతో జీవితం ఎప్పుడవుతుంది ఈడులేని శ్రీ వెంకటేశ్వరు కొలిచితేను ఈడు లేదు ఆయనకి అంటే దెర్ ఈజ్ నో ఏజ్ లెస్ దెర్ ఇస్ నో ఏజ్ ఫర్ స్వామి వెంకటేశ్వర స్వామి మన సత్యసాయి ఎవరైనా సరే రైట్ యద్భావం తద్భవతి మన భావంలోనే ఎటువంటి భావం మనం అనుకుంటామో అది భావం మన ఎదురుగుండా నిలబడుతుంది ఈడులేని శ్రీ వెంకటేశ్వరు కొలిచితే జాడు పడ్డ పనులెల్ల సఫలమౌను జాడు పడ్డ పనులు ఆగిపోయిన పనులు సడన్ గా ఆగిపోతాయి లేకపోతే చేతులని జారిపోతాయి జాడు పడ్డంటే జడ్డి అంటే మనం అక్కడి నుంచి జడ్డిగా అయిపోయింది లైఫ్ అసలు ఏం కదలట్లేదు ఒక చోట స్తంభించిపోయింది స్థానుగా అయిపోయింది అవన్నీ ఎప్పుడు కదులుతాయి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మీరు ఏ పేరైనా పెట్టండి వెంకటేశ్వర స్వామి అనండి అల్లా అనండి సత్యసాయిబాబా అనండి షెడ్డి స్వామిని తలుచుకుంటే అన్ని పనులు సఫలమవుతాయి అది నిజమైన వ్యక్తిత్వ వికాసం నీతితో నడిచితే నెగులేదు నుంచి జాడుపడ్డ పనులెల్లా సఫలమవును దానికి అసఫలమవడానికి ఆధారం విత్తనం విత్తు అన్ని సత్తు చిత్తు యావత్తు అన్ని కూడా ఈడు వెంకటేశ్వరుడు ఏజ్లెస్ ఫామ్ ద ఫలెస్ ఫామ్ రైట్ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాస్తే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహా ప్రతిక్షణం హరినామం అనుక్షణం హరినామం స్వామి చెప్పింది మనకదే అది నిజమైన వ్యక్తిత్వం దానివల్ల నీకు వచ్చే ఫలితాలు క్రియాసిద్ది సత్వే భవతి నువ్వు చేసే ప్రతి క్రియలోని ఫలితాన్ని గాని ఆ క్రియలో ప్రాసెస్ ఆ ప్రక్రియని గాని నువ్వు స్వామికి సమర్పిస్తున్నావు నీదంటూ ఏ అహంకారం లేదు నీదంటూ ఏ గొప్పతనం లేదు ఆల్ టూల్స్ ఆల్ మెషిన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటేషన్స్ అన్ని స్వామి మనకి ఫెసిలిటేట్ చేశారు అన్ని పెట్టారు జాగ్రత్తగా పెట్టి చక్కగా తినరా చక్కగా పడుకోండి హ్యాపీగా రైట్ ఒక స్వామి జీ ఉన్నారు ఆయన ఒక ఆశ్రమంలోకి వెళ్తే అందరూ మనసాలు వేసి పడుకున్నారట అంటే నేను మంచి ఆశ్రమం చేద్దాం అనుకున్నాను దీన్ని మనసాల ఆశ్రమం చేశారని అంటే సాధువులు కూడా మనం చెప్తాం వాళ్ళు ఆచరిస్తే బాగుపడతారు లేక లేకపోతే లేదు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం అంటారు ఒక కవి కూడా ఆ విధంగా నీతి ధర్మం న్యాయం వ్యక్తి వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు మనిషి పయనించే క్రమంలో ఏ విధంగా ప్రవర్తించాలి ఏది నీతిగా ఏది ధర్మంగా మనం నిలుపుకోవాలి పట్టుకోవాలి జాడుపడ్డ పనులన్నీ సఫలమయ్యేలా మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది అన్నాచారులు వారి కీర్తనలో అద్భుతంగా ఆయన మనకి ఆవిష్కరించారు అక్షరబద్దం చేశారు అక్షరబద్దం చేయడం అంటే నాశనం లేకుండా అక్షరం అంటే నాశనం లేనిది నాశనం లేకుండా ఆయన అందులో బంధించారు ఆయన కీర్తనలో అద్భుతమైన కీర్తన ఈ రోజు ఈ కీర్తనకు మీ వినిపించి దాని యొక్క సారాంశాన్ని నా బుద్దికి తోచిన రీతిలో స్వామి అనుగ్రహంతో మీతో చెప్పుకోవడం అనేది నా భావాలు మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అద్భుతమైన అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చినందుకు వారికి నా శతకోటి ప్రణామాలు ఇంతరకు వీరు భారతీయ సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం గురించి ప్రముఖ వాగ్గేయకారులైన శ్రీ అన్నమాచార్యుల వారు తమ కీర్తనలో ఏ విధంగా ప్రబోధించారో విన్నారు కదా వచ్చేవారం భారతీయ సాహిత్యంలో శతకాల ద్వారా కీర్తనల ద్వారా ఏ విధంగా ఈ వ్యక్తిత్వ వికాసం గురించి పేర్కొనబడి ఉందో రామఫణి గారు మనతో పంచుకుంటారు అంతవరకు సెలవామరి సాయిరాం